కళాప్రపూర్ణ వింజమూరి అనసూయ దేవి గారి నేను నా రచనలు పుస్తకంలో ఇరవై రెండవ చాప్టర్ వేద పండితులు దాన్నే వేదన పండితులు అని కూర హెడ్డింగ్ పెట్టారు డెబ్బై ఐదేళ్ల ఆయవర బ్రాహ్మలు ఇంటింటికి వచ్చేవారు వీరు బిచ్చగాళ్ళు కారు మహావిద్వాంసులు పండితులును వీరు ఇళ్లకు వస్తే గౌరవించి కుశల ప్రశ్నలు అడిగి బియ్యం కూరలు వస్త్రాలు డబ్బు మొదలైనవి ఇచ్చి పంపేవారు ఆ రోజుల్లో వీరి అత్యవసరంగా ఉండేది ఈ బ్రాహ్మలు పంచాంగ శ్రవణం చేసేవారు తిథి వార నక్షత్రాలు చెప్పేవారు శుభకార్యాలకి ముహూర్తాలు కూడా పెట్టేవారు వీరిలో మరొక తెగవారుండేవారు ఏదో కాస్త విద్యను ఆర్థిక సమస్యల వల్లనో లేక విద్య అబ్బకు మరెందువల్లనో ఆయువార వృత్తిని అవలంబించినవారు ఈ వృత్తిలో దిగిన వీరికి పైకి పటారం లోన లొటారం బూటకపు పండితులు పట్టుమలి పది మాటలను అర్ధయుక్తంగా మాట్లాడలేరు కాని అట్టహాసంగా పట్టు వస్త్రాలను ధరించి విభూది రేఖలు దిద్ది పగటి వేషలగాళ్లలాగా కనబడేవారు వీరు ఒక విధమైన వేషగాళ్లే ఈ బ్రాహ్మలు తెలివిగా కాస్త అమాయకులైన ఆడవాళ్లుంటే ఇళ్లను మాత్రం ఏరుకొని ఆడవాళ్లుండే ఇళ్లను మాత్రం ఏరుకొని మగవారు పొలాలకు వెళ్లినప్పుడో ఉద్యోగాలకు వెళ్లిన తరువాత భిక్షానికి వచ్చేవారు వారికి తెలుసున్న పెద్ద పెద్ద తెలుగు సంస్కృత పదాలను గుత్తగుచ్చి నోటికి వచ్చినట్టు వేదధోరణిలో చెప్పుకుపోతుంటే అర్థం తెలియని కొందరికి అదేదో బాగానే ఉంది అనిపించేది వీరు ఏరుకున్న ఇళ్లలో వీరికి మంచి మర్యాద దొరికేది వాళ్లకది చాలు ఆరోజు గ్రాసం దక్కుతుంది ఆ దొంగ పండితులు ఇళ్లకు రాగానే వేద పండితులొచ్చారారా కూర్చుమనండి అయ్యా కాళ్ళు కడుక్కోండి కాస్త మజ్జి పూచుకుంటారా అంటూ మర్యాద చేస్తారు దొంగ పండితులు ఆశీర్వదిస్తున్నట్లు రెండు చేతులను పైకెత్తి భాతోరాంసుఖీ కాశీవిశ్వేశ్వర శనిగారణ బలం మైరాబలం దుర్భర యంత్రం మారణమపి శంభర భరవేగోత్తరం మధ్యాన్నంగంగా నవరసతరంగా తురంగమస్తు కుంభకర్ణేచ మార్గే కౌపీనయాత్ర రామనామజిద్ధిరస్తుభం వెతుక్కుంటూ వస్తుంది అనేవాళ్ళు సముచిత సముద్రయాత్ర పంచముఖ పంచపాత్ర విభూతిరేఖలు వికటహాసం దిక్పాలక దుర్లభదు శరణం ద్రౌపదీవస్త్రాపహరణం వైవాహిక ప్రయోగకర్తకి తద్విశేషద్వంద్రీ సాయంత్ర ఫలనామే సంగమేశ్వర సంపుటి సృష్టి స్థితి లయకారక షడ్జగ్రహ సంకీర్ణం తల్లి మీకు తూర్పు లేక పడమటి దిక్కుల్లో ప్రయాణం తగిలే అవకాశం ఉందండి భగవదేశ అనేవాళ్ళు మళ్ళీ అందుకొని రామనామస్తుతి మంజరి శబ్దమంజరి అష్టమగర్భం అక్రమ ప్రక్రియ విశ్వత్సేన విక్రమాదిత్య జనమేజేయ వైసంపాయన చతుర్ముఖ బ్రహ్మం బభ్రువాహన శకమంతం షడ్జగ్రహ సాధనం షణ్ముఖ ప్రియరాగ బోధనం అమ్మ లక్ష్మీదేవమ్మ సాక్షాత్ ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షించబోతుంది శుభ సమయ ఆసన్నమవుతుంది మీరెంత అదృష్టవంతులమ్మా అంటూ మళ్ళీ వాళ్ల ధోరణిలో దిగ్విజయ విజ్ఞాన భూషితం భాషానికంటు వంధితం ద్వంద్వ ప్రతి సౌందర్యల దండకారణ్యదౌర్భాగ్యహరి మకరధ్వజమర్మం మానవతకర్మం వినాశకాళె విపరీతావత్యాణమస్ కాశీపట్నం రంగులరాట్ మృత్యుంజయ నివారణం మధుకరనేకరా కదంబం కుంచుఖీ సప్తస్వర సఖి అంతిమయాత్రకమనీయం మధ్యమధ్య పనీయం యోగిహృద్యానగమ్యం పంచ ప్రణావికరమ్యం పావనగంగా పృథిమీలంగా వికటాహాసం విభూతిరేకం మదన కామేశ్వరీ లేహ్యవాంఛిని కామక్రోధ లోభమోహపిచిని మత అన్నపుర్ణేశ్వరి అంబా జగదంబాణు శరణు అంటూ ఆ సమయానికి నోటికి వచ్చిన మాటలను ప్రయోగిస్తూ ప్రభాత సమయే వైరుధ్య సిద్ధే బహుదూరపు పాటసారి కర్ణాటకపు బహుదారి శృంగాల లహరి మహోన్నత శబరి దిగ్విజయ తరంగం త్రికాల వేద కష్ట సుఖాలు రైలు పట్టాలు వంటివి గోంగూర పప్పు వంటివి తల్లి కలిసి వస్తాయి కానీ కలకాలం ఉండవు ఈ మాటలు మాత్రం అర్థమైనట్లు అవును సుమి అన్నట్లు అక్కడున్న ఆడవాళ్లు ఒకరి ముకారొకరు చూసుకునేవారు తల్లి సంక్రాంతి దాటాక అన్ని మంచి రోజులే ఈ ఇంట్లో శుభకార్యాలు జరిగి గొప్ప దశ పిల్ల పాపలతో ఆనందంగా ఉంటారు ఇక మమ్మల్ని పంపండి అంటూ అమ్మలక్కలిచ్చిన సోలడు తవెడు బియ్యం కూరలు రూపాయి కాస్తు తాంబూలం తీసుకుని దీర్ఘ సమంగళీభవ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అష్టైశ్వర్య సిద్ధిరస్తు అంటూ టకటగా దీవించేసి ఇంకా ఆగితే పట్టుబడిపోతావేమో అని టారెత్తి పరుగులంఘించుకోవాల్సి వస్తుందని భయపడుతూ దబద నడుచుకుంటూ చక్కా వెళ్ళిపోయేవారు ఒకవేళ ఎవరైనా నిలదీసి దీని అర్థం ఏమిటండి అని అడిగితే సావకాశంగా మరో రోజూ చెప్తాలే పొద్దెక్కేలోగా నాలుగేళ్లకు వెళ్లి ఇంటికి చేరుకుంటే కానీ మా ఆడవాళ్లు పోయి రాజయ్యరు మేము తెచ్చిన వెచ్చాలిస్తే తప్ప మా పిల్లలకి బువ్వ ఉండదమ్మా తల్లి అంటూ జాలిగా చెప్పి జారుకునేవారు మళ్ళా కలిసినప్పుడు ఇవాళ అర్థం చెప్పండి అంటే మరో చెప్పి తప్పించుకునేవారు ఈ ఇంట్లో పరపతిపోతే మరొక ఇల్లు పట్టేవారు బ్రతకంతా పూటకంతో ఇలాగే గడుపుకుంటూ పోయేవారు నా చిన్నప్పుడు నిజంగా ఇలాంటి వాళ్లు మా ఇళ్లకు కూడా వస్తుండేవారు మా అమ్మ వాళ్లు తెలివైన వాళ్లు లోపల నవ్వుకుంటూ ఏమీ తెలియనట్లు నటిస్తూ సంభావనలిచ్చి పంపేవారు ఆ దంగ్ దొంగ పండితులు ఏమీ మాట్లాడారో సరిగా జ్ఞాపకం లేదు కానీ దాదాపు వాళ్ల ధూరణలోనే వ్రాశాను ఇది అతిశయుక్తులైన నా మాటల క్షేపా కాలక్షేపానికి రాసినవి ఎవరో ఊపిరి ఒక్కసారి పీల్చి పాటనంతా గుక్క పాడారట అలాగా నేను ఈ పిచ్చి వ్యాసాన్ని ఇరవై నిమిషాల్లో ముగించాను ఇలాగ ఎన్ని పేజీలైనా వ్రాసుకుంటూ పోవచ్చు కానీ ఇంకా నేనే బోర్ అవుతుంటే పాపం మీరెవరు ముందేనా ప్రిఫేస్ లో వ్రాసాను కదా టేక్ ది ఆర్ట్ అండ్ లీవ్ ది మైండ్ అని